స్తోత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడవి తండ్రి మహిమస్తరి పెగు దేవ కృపమైడా నీకెస్తూ తులు స్తోత్రమైనా గొప్ప దేవ నీ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడైనా నీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడు తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకెస్తే తులు స్తోత్రాలు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు సమస్తం మాకు తండ్రి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్నయనా గొప్ప దేవ నీతి కుటుంబీకులు అర్పించుకున్న గొప్ప దేవ మీ సన్నిధిలో భాగ్యాన్ని కృపను మాకు అందరికీ అనుగరించినారైనా ఎవరికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రించినారు దాన్ని మీకు ఎంతో వర్ణాలు అర్పించుకున్న అయినా నా తల్లి యారదంతట్లో మీరే ఆధరిపతించి నడిపించినైనా పాటల ద్వారా మా ఇంపొందనైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ నూతనమైన కృప మాకు అనుగరించమంత ఆదిష్టమైనా గొప్ప దేవ సత్యమే గ్రహించాల ప్రభావ ఈ వాక్యానుసరమైన చూతను మేము కలిగి మేము జీవించాలా ప్రతి దశలోనైనా మీకు విధేత కలిగి మేము జీవించాలని సహాయపడిన వాళ్ళు ఇంకేమైనా బలవేతులు కొట్టివేండి ప్రవా అయినా మీరు బలవంతులు వేస్తూ మీకు బలం నడిపించండి మీ మీకు ఎంతో వర్ణాలు వేస్తాయా తెలుసుకున్నాన నీవెప్పుడు మార్పులేని దేవుడనివని మాట చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనివని మాట ఈ చిన్నరవేర్చుతావని మారని వాగ్దానములు మా దాచియుంచినా వనీ మారని వానములు మా కోరకు దాచియుంచినావనీ నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలుసయా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలుసన్ను చుట్టుముట్టిన బాధలతో నా నా హృదయం కలవరపడగా నా సొంత జనుల నిందలతో నా గుండెలో నీరైపోగా నను చేయపడ కంటివేట ప్రేమను చూపితివే ననో దార్చితివే ఇది నిఖేది అసాధ్యము కారణ తెలుసుకున్నానయ్యా నీకెప్పుడు నేను చెప్తావించిన బలవంతుల చేతి నుండి తప్పించిన ఏసు దేవుడా వంచన కారుల వల నుండి రక్షించిన హృదయనార్దుడా దర్శించితి ఆరచితి సజీవునిగా కృపను పంచితివే ఎరిగి ఉన్నానయ నిఖేది అసాధ్యము కాదనీ తెలుసుకున్నానయ్యా నీ కృపలు నిలిచి ఉంటావని ఓ మార్పులేని దేవుడనివని మాట చి నెరవేర్చుతావని మాట చిరవేర్చుతావని మారని మాటానములు మా కొరకు దాచి ఉంచినావని మారని వాటానములు మా కొరకు దాచి ఉంచినవని థ్యాంక్ యూ నెక్స్ట్ ఒక టాపిక్ గురించి మాట్లాడడం మీకు వీలైతే మీరు కూడా అందులో పాల్గొనొచ్చు డైరెక్ట్ కేవలము వాక్యం దర్నింపు కాకుండా వాక్యము సంభాషణ గురించి మాట్లాడుతున్నారు వాక్యం సంభాషణ అంటే ఎవరన్నా పాల్గొనొచ్చు అందులో అయితే తిమోతికి రాసిన మొదటి పత్రికల నుంచి ఒక వాక్యాన్ని నేను చూపిస్తా దానికి దోచినట్లు కాంట్రిబ్యూట్ చేయొచ్చు మీరు కూడా మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ప్రజలు మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం దాన్ని మనం ఇంగ్లీష్ లో కూడా చూసుకుందాం తర్వాత తెలుగులో కూడా చూసుకుందాం ప్రార్థిస్తాం పరశుద్ర భదేవా వందరాలని ఇసయ్యా ఈ కాచి కాపాడి మధ్యాహ్న కాలంనా మిమ్మల్ని స్థుతించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలి అనేక పనులలో ప్రతి దాంట్లో మాకు విజయం ఇస్తున్నందుకు మీకు వందరాలనే అవును ప్రభా మీ పిడ్డల తను విజయం పొందుటకు మీరు ఏర్పరచుకున్నారు కాబట్టి నేను మాకు విజయం అనుగ్రహించండి ప్రతి దశలో మీ కొరకు తండ్రి ప్రకటించండి ముఖ్యంగా ప్రభావ తిరుమలకి రాసిన మొదటి పత్రికలోని ఒక వాక్యం ఆరవాద్యంలోని వాక్యలను మేము అందిస్తున్నాం అది విశేషంగా ప్రభా ఆ యొక్క పదం వచ్చడంలో తన గురించి దానికి సంబంధించిన విషయాలు మేము కొంత ఫ్యానించాలని ఆశపడుతుండగా మీ పరచు దాపు నాడు మీకు మాకందరికీ అనుగ్రహించమా ఏ సీకరిస్తున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ తిరుమతికి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వర్షంలో ఉన్నాయి ఒక్క నిమిషం పట్ల నేను ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాను ధనవంతుల గుటకు ఆపేక్షించు వారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అతివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచి చాలా ఆసక్తి ఇంట్రెస్టింగ్ చెప్పబడ్డ వాక్యం ఏమని చెప్తుందంటే ఆపేక్షించుట ఈ లోకంలో ఎవరికి ఉంటారు చెప్పండి ధనవంతులు కావాలని అందరికి ఉంటుంది దేవుడు నెలకూడ కదా ఆయన మన ప్రభు ధనవంతుడని ఎన్నిసార్లు వాక్యం అందిస్తారు ఆయన ధనవంతుడు దరిద్రులుగా ఉన్న మన ఆయన ఈ మనల్ని ధనవంతులుగా చేయడానికి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ధనవంతుల్లో ఎవరు నిన్ను ధనవంతులుగా చేయాలా ఏసు ప్రభు చేయాలా ఎందుకంటే మనము అబ్రాహం నుంచి నేర్చుకుంటాం ఎప్పుడైనా ఎందుకంటే ఆయన మనకి ఆత్మీయ తండ్రి ఏసుక్రీస్తు ప్రభుల వారి మరణ భూస్థాపన పునరుదం ద్వారా మనల్ని అబ్రాహ్ము సంతానంగా మార్చుకున్నాడు కాబట్టి అబ్రాహ్ములకు చేయబడ్డ ప్రతి వాగ్దానము మనకు ప్రభు ద్వారా కలిగింది లేకపోతే రాకపోయే అబ్రాహ్కి చెప్పి నేను సంతానాన్ని ఆశ్రయిస్తా అన్నాడు ఈ స్క్రయణుల వల్ల ఆకాశ నక్షత్రాల నిన్ను శిక్షి నిన్ను కపించే వాడిని నేను చెప్పిస్తాను నేను ఆశ్రయించే వాడిని ఆశ్రయిస్తాను శాస్త్రంగా ఆయన గురించి వాడు అయితే ఆది కాదం పన్నడం జరగండి విషయాలు వీరుగా అక్కడ అబ్రాము ఎంతో ధనికుడు కల్దీగా ప్రాంతమైన ఊరు నుంచి బయటకు వచ్చినప్పుడు తన ఊరి నుంచి ఏం తెచ్చుకున్నాడంటే తన భార్య తనతో పాటు వచ్చింది తన తండ్రి తెరకు తన తండ్రి తనతో పాటు వచ్చింది దాని తర్వాత తన అన్న కొడుకు లోతు తనతో పాటు వచ్చింది అంటే అబ్రహాంకి కజిన్ కదన్నట్టు లోతు పాలో తెలంగాణ భాషలో చెప్తారు అబ్రాహాంకి పాలోడు అన్న కొడుకు నెఫ్యూ అంటారు కజిన్ అన్నారు అన్న కొడుకు నెఫ్యూనే కజిన్ కాదు నెఫ్యూ ఆయన అక్కడి నుంచి వస్తే ఇప్పుడు ఒక గాడిదని పట్టుకొచ్చుకుని వెంట అంతే ఒక గాడిదని పట్టుకొని వచ్చిండు ఎందుకంటే తన భార్య సన్ వాళ్ళంతా కలిసి రావాలి కాబట్టి ఎక్కువ దూరం నడవలేదు కాబట్టి స్త్రీ కొరకు గాడిదని తీసుకొని వచ్చాడు వీళ్ళు నడుచుకుంటూనే పోయినారు అయితే ఎనభై సంవత్సరాలు పట్టింది ఆయన వాల్గల దేశంలో అడుగుపెట్టడానికి మొదటి నలభై సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు ఎందుకంటే తన తండ్రి ఇంకా అంత పాట ఉన్నాడు దేవుడ కూడా తండ్రిని నెఫీని పట్టుకొనిచ్చుకున్నారు అందరినీ విడిచిపెట్టాల్సింది ఆయన విడిచిపెట్టకుండా వాళ్ళు ఇదైనా తెచ్చుకున్నారు ఎందుకంటే తండ్రి మీద ఆధపడుతున్నాడు నెఫీ మీద ఆధారపడుతున్నాడు నెఫీ ఏమనస్తుడు తండ్రి జ్ఞానం గలవాడు ప్రాంతాలు చూపించగలడు నాకు ఇవన్నీ తెలుసా ఇది తండ్రి చెప్పినట్టు కానీ తండ్రి చెప్పినట్టు నెఫీ చెప్పినట్టు వినద్దు నేను చెప్పినట్టు వినాలని దేవుడు అబ్రాన్ని కోరుకున్నాడు తన అబ్బరం దానికి నలభై సంవత్సరాలు లేట్ అయిపోయింది అబ్రాం తండ్రి చనిపోయినాక అక్కడి నుంచి బయలుదేరండి లోతులు తీసుకొని భార్యను తీసుకొని అప్పటికి బాగా సమృద్ధి గల ఆస్తులు పెరిగినాయి ఆయనకి పశు సంపద ఎక్కువ పెరిగింది గొర్రెలు వేహికలు ఆవులు ఎత్తులు గడిదలు ఫుల్ పెరిగినాయి ఒక్క గడిదలు వచ్చినాడు కొన్ని వందల వేల గడవలు అయిపోయినాయి గొర్రెలు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ లోతుతో పాటు లోతు కూడా విపరీతంగా ఆశ్చర్య ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు ఎందుకంటే అబ్రామ్ తో పాటు ఉన్నారు కాబట్టి ఈ సీక్రెట్ నేను ఎన్నిసార్లు చెప్పిన ఆశ్రయింపబడ్డ పాస్టర్ తో పాటు ఉంటే నువ్వు కూడా నువ్వు గుర్తుపట్టాలా నువ్వు సేవ సేవలో ఉన్నవాడి ఎవడు ఆశ్రయింపబడి ఉంటారో ఎవరు ఆశ్రయింపబడలేదు నువ్వు ఊరికేనే గుర్తుపట్టగలవు దేవుడు ఆశ్రయించిన పాస్టర్ ని నువ్వు చూడగలగాల నీ కళ్ళతో అటువంటి కళ్ళు దేవునికి ఇవ్వాలి ఆస్తారం చెప్పుకోకుండా అట్లా అసలు విశ్వాసి దేవుడు బాగా సమృద్ధిగా ఆశీర్వదించిన విశ్వాసి అన్ని విషయాలలో దేవుని ఆశీర్వదం పొందుకున్న విశ్వాసి ఎవడు సహవాసంలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా అందుకే క్రైస్తవులకి ఈ లోకంతో పొత్తు కుదరదని ఎందుకు చెప్పింటే వాళ్ళు శపితమైన వాళ్ళు కదా పాపంలో జీవించిన వాళ్ళు కదా వాళ్ళతో పాటు నీకు చదువు అవ్వదు నీకు మంచి ఉద్యోగాలు రావు నీకు జ్ఞానం కరగదు నీకంతా కిరికి కిటకిట ట్రైమంటారా మనకు తెలంగాణ స్టైల్ ఏంట అంత కిరికిరి ఉంటుంది కిటకిట ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అంతా సమాధానమే ఉండదు అంత కిటకిట ఎక్కడ చూసినా కిటకిట ట్రైమంటారు బాధ కరెక్ట్ ఎక్కడ కూడా నీకు సమాధానం ఉండదు అంతా ఇరికిరికి ఉంటుంది పరిగెత్తి పరిగెత్తి అలసిపోవడమే ఉంటుంది లైఫ్ అది సీక్రెట్ కాబట్టి ఎవరు బాగా ఆశ్రయింపబడ్డారు వాళ్ళతో పెరిగాలి ఇంకొకటి ఆపోజిట్ కూడా ఎవరి మీద ఆశ్రదాలు లేవో వాడి సహవాసంలో అంటే వాడికి ఉన్న రోగాలు నేపొస్తాయి వాడికి ఉన్న దయ్యాలు నేపిస్తాయి వాడి దగ్గర ఉన్న ప్రతి చీకటి శక్తులు నీ దగ్గరకు వస్తాయి నువ్వు సస్తావుతావు ఏ ప్రయత్నాలు సహవాసం చాలా ప్రాముఖ్యమైన మనం నిర్దేశంలో తెలుస్తా దుష్టుల ఆలోచన చప్పులు నడవక అంటే చదువుతాం చీడకలం పాపుల మార్గంలో నిలవక అపహాసపులు కూర్చుండి చోటను కూర్చుండక ఈ ముగ్గురితోని సహవాసం చేస్తే ఈ జీవితం అంతా ఇరికిరికిరికిరికు ఎక్కిటెక్కిట ఉంటుంది యహోవ ధర్మశాస్త్రాన్ని దివార నువ్వు ధ్యానించే వాడితోనే సహవాసం చేసుకుంటూ నువ్వు కూడా నీటి కాలువ ఎవరిని నాటబడ్డే చెట్టు ఆకు వాడక తన కాల మందు ఫలమించే చెట్టు అది యహోవ ధార్మశాస్త్రం మందు ధ్యానించే వాడి ఉండడం అని చూసుకోను వాడి వాక్య పరిచర్య వాడు చెప్తున్న వాక్యాలని జాగ్రత్తగా వినాలా వెళ్ళి వాడి సమాసం తేలిపోతే వాడి మీద ఉన్న ఆశలు నేను రాక తప్పవు గ్యారెంటీ అవుతుంది పిబ్లికల్స్ లోతు అబ్రాంతో ఉన్నప్పుడు ఎయిటీ ఇయర్స్ అభివృద్ధి పొంది విస్తారమైన పశు సంపద విస్తారమైన ఆస్తులు విపరీతంగా సంపాదించుకున్నాడు అప్పుడు ఈయన పనులకి ఆయన పనులకి కొట్లాట్లు వచ్చినాయి అంటే లోతుకి అసలు పనులు వెళ్ళారు పనులలాగా వచ్చిండు పాస్ అయిపోయాడు పనులు వచ్చేసాడు లోతు పనులు ఆయన పనులు కొట్లాడుతున్నారు ఎందుకు ఇది మా ఇది మా ఇది మా ఇది మా గాడిద ఇది కాదు ఇది మాది అని వాళ్ళు అట్లా కొట్లాడుతుంటే డిసైడ్ చేసి పక్కకు జరిగిపో ఎప్పుడైతే లోతు పక్కకు జరిగిపోయాడో నేను చూపించిన ఎన్నిసార్లు వాక్యం లోతు మొత్తం పోగొట్టుకున్నాడు సున్నా అయిపోయింది ఆయన ఆస్తి జీరో ఈ సీక్రెట్ మనం నేర్చుకోవాలి నువ్వు మంచిగా దేవుని చేత ఆశలింపబడ్డ వాడి సహవాసంలో ఉన్నంత కాలము ఇది కూడా అదే ఉంటాయి ఎప్పుడైతే వాడి నుంచి అందుకే చాలా మంది సేవలు జారుకున్న వాళ్ళంతా సపబడ్డారు లైఫ్ లో ఎందుకంటే పోతాయి ఆశీర్వాలు ఇది కనెక్టివిటీ సహవాసం సహవాసం ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్ లో సహవాసం చాలా ప్రాముఖ్యమైన సేవలు చాలా మంది తప్పకుండా అనేటోళ్ళు బ్రదర్ నువ్వు చర్చలకు వెళ్ళి సహవాసం ఏంటంటే సహవాసం అంటే ఫిజికల్ గా చర్చిలో ఉంటే వస్తుంది అనుకున్నవా నేను చర్చలో ఉన్న సహవాసం ఎవడు అతను మాట్లాడబెట్టాడు నేను ఇవ్వండి తను ఇదిగా ఫ్రెండ్లీ ఉండకపోయేవాడి ప్రార్థన చేసినా వెళ్ళి పెట్టండి ఎక్కడుంది సహవాసం లోపలనో బయట ఒకటేలాగలేదు సహవాసం అనేది ఆత్మీయమైంది మనుషులతో కలుసుకుంటే సంభాషించినాక ఆత్మీయ స్థితిలో సహవాసం ఉండలేదు లోకాతీతమైన సహవాసము ముస్లమం వచ్చేట్లు అవి కదా దేవుడు కోరుకు బయటకు వచ్చినా కానీ ఇంకెక్కువ సమావేశం ఏందాం అనేక సంఘాలతో అనేక మంది పాసులతో రకరకాల ప్రాంతాలలో సు అని చెప్పడం ఆత్మేమైంది చర్చి ప్రపంచాత్మకంగా అందరూ వాళ్ళందరు బహుధనికులే సులభను మరి విశేషంగా ధనికుడు దావిదు ధనికుడు అందరి ధనికులే పాత నిబంధన పుస్తకాలలో కృత వస్తే బహుధనికులు ఉన్నారు యోసేపు అరిమత్త ధనికుడు కాదా చనిపోయిన శవం ని తీసుకొని పోయి సమాధి ఇస్కరయో ఇష్కర్యోధిత బస్తు డబ్బులు సంపాదించుకోండి రాంగ్ రూట్లా పౌలు సౌలుగా ఉన్నప్పుడు వాళ్ళైన పెద్ద బిజినెస్ మ్యాన్ మస్తు డబ్బులు కలరు అని అన్ని మాను అయితే నేను అనేది ఏంటంటే అబ్రహాము తో పాటున్న లోతు ఆ సహవాసంలో ఉన్నంత కాలం అభివృద్ధి పొందిండే ఎప్పుడైతే అబ్రామ్ నుంచి వేరుపడి సోయరు అనే ప్రాంతానికి వెళ్ళాడు దక్షిణ దిక్కున ఆయన అక్కడ పోయి స్థిరపడ్డప్పుడు ఒక యుద్ధం జరిగింది ఐదు దేశాలకి ఫస్ట్ వరల్డ్ వార్ అదే బైబిల్లో యాక్చువల్ గా ఫస్ట్ వరల్డ్ వార్ నైన్టీన్ సిక్స్టీన్ లాగా జరిగిందని చాలా చెప్తారు కానీ మనకు తెలుసు బైబిల్లో ఫస్ట్ వరల్డ్ వార్ అక్కడ జరిగింది ఐదు దేశాలు ఆ యుద్ధంలో వాళ్ళు సుధమరాజుతో యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధానికి వచ్చి లోతుని ఆయన ఆస్తిని మొత్తం పట్టుకొని పోతారు పిల్లల్ని భార్యలని అందరినీ పట్కపోతున్నాడు భార్యని భార్య అంత సంతతిని అంత పనులను అందరినీ పట్కం పోయిండు అప్పుడు అబ్రహంపై కొట్లాడి అంత సంపాదన మళ్ళీ తీసుకొచ్చిండి ఎందుకు తెలుసా నా నా సావాసనను సంపాదించుకున్నావు నేను దాన్ని పోనీ నేను నీ గురించి ప్రార్థన చేస్తాను మాస్టర్లు అబ్రహం యుద్ధానికి పోయి ఆ రాజులను అందరినీ ఒడగొట్టి కొందరిని చంపేస్తాడు కొంతమంది రాజులను చంపేస్తాడు అసలు చాలా మందికి తెలియదు యొక్క చర్చ సిస్టంలో ఆ రాజలో ఒక రాజు సొంత అన్న కొడుకుంటాడు సొంత అన్న కొడుకు అదే శేము సంతతి వారిలో ఆయనకి దూరపు బంధువు సో కొంతమంది రాజులు అబ్రామ్కి దూరపు బంధువులు అవుతారు వాళ్ళని చంపేసి అంటే సహోదరులను చంపేస్తాడు యుద్ధంలో తర్వాత అసలన్నీ పట్టుకొచ్చుకుంటాడు వచ్చి లోతుకు తిరిగి వాపసిస్తాడు రెండవసారి కూడా మెంటలోడు అంతా పోగొట్టుకుంటాడు లోత్ సెకండ్ టైం కూడా పోగొట్టుకుంటాడు ఫస్ట్ టైము బాగా సంపాదించి ఆ శత్రురాజుల చేతికి అప్పగిచ్చిండు శత్రువులు అంతా తీసుకొని పోయిండ్రు గోరలింగిరలు అన్ని తీసుకొని పోయిన్రు తిరిగి తెచ్చిచ్చిండు అన్ని దాన్ని కూడా పోగొట్టుకుండు సెకండ్ టైం ఇచ్చాడు దేవుడు ఎన్నిసార్లు మనల్ని ఆశ్రదిస్తా ఉంటాడు మనం దాన్ని గాలికి ఎగరగొడుతుంటాం క్రైస్తవ కుటుంబాలు ఆ విత్తనాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలా కొంత నాటుకోవాలా కొంత దాచిపెట్టుకోవాలా కొంత తినాలా అవి మనకి నేర్పించిండు మన ప్రభు వైజ్ మ్యాన్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్ అని ఒక వాక్యం నేను చూపించిన ఏ ఫూలిష్ మ్యాన్ స్పెండ్స్ ఆల్ హిజ్ మనీ అని ఒక వాక్యం చూపించి నేను జ్ఞానవంతుడు తన ఐశ్వర్యాన్ని కాపాడుకుంటాడంట బుద్ధిహీనుడు దాన్ని మొత్తం ఖర్చు చేసి ఇస్తాడంట ఉంది వాక్యం సామెతలు కదా చూపించేవ్ చేయాలంటే ట్వంటీ పర్సెంట్ పర్ మంత్ అని ఉంది అంటే మీరు రాబడంతట్లో ఇరవై ముందే సేవ్ చేసుకోవాలంట సరే పది సేవ్ కానుకకిస్తావు పది ఇరవై సేవ్ చేయమని చెప్తుండడు తక్కిన శాతం ఖర్చు పెట్టుకోమంట మీకు తోస్తే మినిమం ట్వంటీ సేవ్ చేసుకో లేకుంటే థర్టీ పర్సెంట్ సేవ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే చేతుల్లో డబ్బు ఉంటే ఖర్చు పెట్టాలనిపిస్తుంది అదే బ్యాంక్ లో పెట్టుకుంటే లేకుంటే సేవింగ్స్ లో పెట్టుకుంటే నీకు కళ్ళకి కనిపించేది కాబట్టి ఖర్చు పెట్ట బుద్ధి కాదు అది సీక్రెట్ కాబట్టి లోతు అబ్రామ్ తీసుకొచ్చిన సెకండ్ టైం ఆశీర్వాదాలు అన్నీ ఎందుకంటే తన కుమార్తెలు సుగమా కాపురస్తులతో సహవాసం చేసిండ్రు చేసి పెళ్లి చేసుకున్నారని అక్కడ కదా అల్లుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు ఆ ఇద్దరు మామ మాట వినలే మామతో దూతలు మాట్లాడేటారు రండి బయటికి వెళ్ళిపోండి దీన్ని దీన్ని నాశనం చేయడానికి వచ్చినాం దీన్ని అని చెప్తున్నారు దూతలు ఇద్దరు అయినా వినలే అల్లుళ్ళు సరే అల్లును వదిలేసి కూతుర్లను తీసుకొని బయటకు వచ్చిండు మాట విన్నారు అంతే కూడా వినలే యాక్చువల్ గా అయితే లా జబర్దస్తి లాక్కొచ్చిండు కానీ ఆమెకి ఎవరైనా ఆస్తులు మొత్తంగా ఆలిపోతున్నాయి ఆయన ఒకసారి కళ్ళు తిరిగి వెనకలు తిరిగి చూసిపోయారు ఆమె కూడా ఇంత సంపాదించుకున్న సంపాదన అంతా ముందు ఖాళీపోయిందే అని దుఃఖపడింది అవి అంతే తిరిగి చూస్తే పోయింది ఆమె కూడా అవిధేయత మెయిన్ ఏంటంటే అవిధేయత చూడొద్దంటే చూసిన చూస్తే ఏముంది బ్రదర్ అంటారు చూస్తే కాదు అవిధేయత ఎక్కడికి వాక్యానికి విరుద్ధంగా జీవించడమే అవిధేయత వాక్యాన్ని పాటిస్తే అవిధేత అనర్ అనే జరిగింది అది అయితే మన ఇతరులు వీళ్ళందరూ విశ్వాసంలో వాళ్ళంతా ధనికులు కదా మళ్ళీ పౌలు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు ధనవంతులు అగుటకు ఆపేక్షించువారు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుతున్న అంటే ఎన్ని శోధనలు ఉరిలు అంటే ట్రాప్ అవుతారు డబ్బు నీకు డబ్బు కావాలనుకుంటే ఇప్పుడు కొంతమంది వంద రూపాయలు ఇస్తా రెండు ఇస్తా అంటే నువ్వు నమ్ముతవా నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెడితే లక్షలు వస్తే అంటే అది ఊరి ధన వ్యామోహం అనేది శోధన స్కీమ్స్ లా ఇరకడంపై చికడం అవివేక మోసములు హానికరములు కొన్నిసార్లు ఇల్లీగల్ మనీలో జాయిన్ ఇస్తారు ఇద్దరు బ్రదర్స్ అయ్యారు మన గ్రూప్లో కేబీపీఎం మొత్తం పగొట్టుకున్నారు పైసలు రోడ్డు ఇండ్లు పోయినాయి ల్యాండ్స్ పోయినాయి కార్లు కూడా పోయినాయి వాళ్ళకి నేను ఇంత చెప్పినా వినలేవాళ్ళు వచ్చేసి రోడ్డు మీదకి అనేక దురాశలలోనూ పడదురు అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ఉంచి నేను అనేది ఏంటంటే అబ్రాహము వాళ్ళని చంపేసి ఆ రాజులలో కొంతమంది తన దూరపు బంధువులు ఆ రాజులు యాక్చువల్ గా వాళ్ళని చంపేసి వాపసు వచ్చి లోతుకి డబ్బులు ఇచ్చేసి తన ఆస్తులను ఇచ్చేసినాక ఏం జరిగిందంటే సుధమరాజు వచ్చి ఖుషిగా నువ్వు నా దేశాన్ని కాపాడిన అబ్రాహము ఆ ఐదుగురు రాజుల నుంచి కాబట్టి నా దగ్గర ఉన్న ఆ రాజులను ఓడగొట్టి కొలగొట్టుకు మీదంతా బంగారం నగలు నిఖిస్తున్నా అంటే నాకొక్క పైస కూడా ఉంది చిల్లి గవ కూడా ఒక పోగు కూడా ఉద్దు ఎవ్వరు చెప్పొద్దు కొన్ని వేల సంవత్సరాల తర్వాత నా గురించి వాక్యం చదువుతారు భవిష్యత్తులో ఎవ్వరు చెప్పొద్దు ఫలాని సుధమా రాజు అబ్రహాం ని గొప్పవాణ్ణి చేసిండు అని నా గురించి ఎవ్వడు మాట్లాడద్దు అట్లా నేను చెప్తున్నాను ఈరోజు ఏ క్రైస్తవులు అట్లా ధైర్యంగా నా లైఫ్ లో ఒక్కని దగ్గరికి వెళ్ళి ఒక్క పైసని నాశించకుండా ఇంతవరకు ఎదిగినను ఇది కేవలం నా ప్రభు వలన కలిగింది దేవుడు తప్ప అబ్రహాంని ఎవ్వరూ ధనవంతులుగా చేయలేదు అని అబ్రహాం చెప్తున్నాడు సదమా రాజుస్తాను నీ దగ్గరికి ఒక చిల్లిగా అవసరం లేదు నా దేవుడిని నన్ను ధనవంతులుగా చేస్తాడు ఆయన నువ్వు నేను చెప్పగలమా నేను చెప్తాను ధైర్యంగా నేను ఎన్నిసార్లు చెప్తాను నా లైఫ్ లో ఇంతవరకు నేను ఎవరిని దగ్గరకి ఒక్క ఐదు పైసలు కూడా తీసుకెళ్ళే ఒక్క పైస కూడా తీసుకెళ్ళి చేసాక ఉల్టా నేనే అనేకులకు ఇచ్చిన స్టూడెంట్స్కి ఇచ్చిన ఫ్యాకల్టీకి ఇచ్చిన ఎవరు అడిగితే వాడికి ఇచ్చిన కష్టాలు వాడికి ఇచ్చిన ఫాస్తర్లకు ఇచ్చిన ఫాస్టర్ ఫ్యామిలీస్కి ఇచ్చిన అడిగితే ఎవ్వరు వాపస్ చేయలేదు కానీ అది సెకండరీ ఇష్యూ కొంతమందికి పెళ్లిళ్ల సమయంలో చేస్తే ఒక ఇద్దరు ముగ్గురికి పెళ్లిళ్ళని ఇచ్చిన డబ్బులు లక్ష లక్ష రూపాయలు ఇచ్చేసినది కొందరికి బ్యాంక్ లోన్లు చేసి ఇచ్చిన కొందరు డాక్టర్స్ చెప్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు నాకంటే ఎక్కువ జీతాలు ఉన్నాయి వాళ్ళకి అయినా కానీ బర్కత లేదు వాళ్ళ జీవితాలలో మళ్ళీ నా దగ్గరకు వచ్చారు సార్ అరేంజ్ చేయండి సార్ అండి పాపాకి స్కూళ్లకు కాలేజ్లో ఫీజుకి అవసరం ఉందని ఇంకొక బ్రదర్ అన్నాడు ఆయన వాళ్ళు ప్రొఫెసర్ అక్కడ ఎక్కడో సెంట్ జోసెఫ్ కాలేజ్ అనుకుంటారు లేదా వాళ్ళ పాప ఎంబీబీఎస్ స్టూడెంట్ అక్కడ వికారాబాద్ లో ఎక్కడో అర్జెంటుగా ఫీజు డబ్బులు లేవు పంప బ్రదర్ అంటే పంపించిన వాళ్ళ అడ్రస్ లేదు వాళ్ళ క్రైస్తవులు వీళ్ళందరూ వాళ్ళకి తెలుసు నీ పొరుగు ఏది ఆశించి మనం కూడా ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాము అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ క్షణంలో మీరు కూడా ధన ధనాపేక్ష అంటే లవ్ ఆఫ్ మనీ ఇంగ్లీష్ లో మనకు లవ్ ఆఫ్ మనీ అనేది ధనాపేక్షని ఫార్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నది ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అయితే మీరు చెప్పండి ఎవడు ధనాన్ని ప్రేమిస్తుంది ఇంగ్లీష్ లో వేరేగా ఉంది ధన ఆపేక్ష అనేది తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఏముందంటే ధనాన్ని ప్రేమించడం తెగలేదు ధనాన్ని ప్రేమించడం వేరే ధనాన్ని ఆపేక్షించడం వేరే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా కాలేదండి అది ఇప్పుడు గ్రీక్ భాష నుంచి తర్జుమా చేశాడు తెలుగు బైబుల్ కానీ ఇంగ్లీష్ లో ఏముందంటే లవ్ ఆఫ్ మనీ అని ఉంది చెప్పండి డబ్బుని ప్రేమించని వాడు ఎవడి లోకంలో ఎవరికైనా డబ్బు అవసరమే కదా కానీ దేవుని కంటే డబ్బుని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి క్రైస్తవులుగా మీరు ఎవరైనా చెప్పండి లవ్ ఆఫ్ మనీ అంటే ఏంది ఎవరైనా చెప్పగలరా కొంతసేపు ఆపుతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడొచ్చు దాని గురించి లవ్ ఆఫ్ మనీ అయితే ధన లేని వారు ఎవరు ఎటువంటి వాళ్ళు ఈ రెండు ప్రశ్నలు వేయగలిగితే నేను అనుకోట ఈ వాక్యాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళమైతే ధనాపేక్ష లేని వారు ఎవరు ధనాపేక్ష లేని వారు ఎవరు ధనాన్ని ప్రేమించే వారు ఎవరు ఈ రెండింటికి జవాబులు దొరికితే క్రైస్తవ జీవితం పర్ఫెక్ట్ గా ఎందుకంటే ఇది మెయిన్ ప్రాబ్లం ధనానికి సిరికి ఎవడు బానిస కాడు అని ఏష్టో చెప్పాడు నువ్వు బానిస కావాల్సింది రెండింటికి ఏంటి నువ్వు దేవుని కన్నా దాసు కావాలా బాధ ధనానికన్నా దాసు కావాలంటాడు రెండింటికి నువ్వు దాసుంది కాలేవు అయితే ఈరోజు నైన్టీ నైన్ ధనానికే దాసు దేవునికి కాదు నేను చెప్తున్నది ఎందుకంటే ధనం గురి ధనం విషయ రాగానే అంత కొంతమంది సరే వాళ్ళకి ఇంకా వేరే దేము ధనం ఇతరులకి వెళ్ళి ధనం తీసుకొని ఎగరగొట్టాడని ఉంటుంది వాళ్ళు అది క్రైస్తవ కుటుంబాలలో ముఖ్యంగా చర్చస్ అనేది నేను చూస్తాను వాళ్ళు తీసుకుంటారు కానీ ఇవ్వరు అంటే వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదన్నట్టు వాళ్ళ చూడలు చర్మం ధరించుకోవాల్సిన గొర్రెలు అన్నట్టు కాబట్టి ధన వ్యామోహం యొక్క లవ్ ఆఫ్ మనీ అంటే ఏంది దాని అర్థం ఏంది అని చెప్తారు కొంత నేను జ్ఞాపిస్తాను రావణ్ కానీ రవి బ్రదర్ కానీ ఇంకా ఎవరంటే సరే ధన ధనాన్ని ప్రేమించడం అంటే ఏది నాకు తెలిసిన వాళ్ళకి ఈశ్వని ప్రేమించడానికి ధనాన్ని ప్రేమించాలన్న మనసు రాదన్న ఎందుకంటే మన ధనమే ఈశ్వ అన్నట్టు ఉంటది ఆత్మ నడిపింపు ఈ లోకంలో ధనం గురించి మాట్లాడేటప్పుడు ధనాన్ని ప్రేమించడం ఏంది ఫస్ట్ క్వశ్చన్ లవ్ ఆఫ్ మనీ అంటే మీనింగ్ ఏది ఫస్ట్ అది మనం అక్కడికి చూస్తాం వాళ్ళని వాళ్ళని ప్రేమించుకోవడం ఇంకేమైనా అంటే ఒకటేంట ఇప్పుడు ధనాన్ని ప్రేమించమంటే ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఆయన ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించిన కన్నా అది ఈ లోకంలో సరే ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఈ లోకంలో కానీ డబ్బు కూడా మనకు అవసరమే కాబట్టి ఇప్పుడు ధనాన్ని ప్రేమించడం తనని ఖర్చు చేయడం వేరే దాన్ని ప్రేమించడం వేరే పదాన్ని ఆర్జించడం వేరే తన వ్యామోహం వేరే ఇన్ని రకరకాలు ఉన్నాయి ఇప్పుడు సంపాదించడం అంటే కష్టపడడం ఆపేక్షించడం అంటే కష్టపడకుండా తెచ్చుకోవడం అంటే ఆపేక్షించడం అంటే ఏం కష్టం లేకుండా ఫ్రీ ఫ్రీగా వచ్చి దాన్ని ఆపేక్ష అని అంటారు ఎవడి సార్ ఈరోజు ఈరోజు ఎవరికి వెళ్ళిపోదామా ఎవరి ఎవడి కన్నం చేసామా ఎవడి జేబుని చూస్తామా అది ఆపేక్ష కష్టపడకుండా సంపాదించే దాన్ని ఆపేక్ష అందుకో ఈజీ రూట్స్ కదా ఈజీ రూట్స్ లాగా వెతుక్కుంటా ఉంటారు ఏంటి అది ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది మన దగ్గరకు ఒక స్కీమ్ వచ్చింది మాస్టర్లకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ రెండు లక్షలు వస్తాయి వస్తాయి ప్రపంచంలో ఏ స్కీమ్ లేదు అట్లా హండ్రెడ్ 100% పర్సెంట్ మాక్సిమం నాకు తెలిసిన కాడికి బ్యాంక్ లో ఫైవ్ 6% సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది త్రీ పర్సెంట్ నుంచి సిక్స్ ఉంది బ్యాంక్ లో రోజు అదే నువ్వు పెన్షన్ పదిహేను సంవత్సరాలు ఖర్చు పెడితే ఎయిట్ వస్తుంది పదిహేను సంవత్సరాలకి ఎయిట్ పెన్షన్ సంవత్సరానికి ఇంత వేసుకుంటా పోతే అదే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అకౌంట్ కూడా అంతే ఎయిట్ ఉంది ఎక్కడ కూడా లేదు ఎయిట్ పర్సెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎయిట్ పర్సెంట్ కేవలం ఈ రెండు స్కీమ్స్ నేను రెండు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన పెన్షన్ స్కీమ్స్ పిఎఫ్ స్కీమ్స్ అంటే నేను ఖర్చు పెడుతున్నా విత్తనం నాటుతున్నా పదిహేను సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను పంట అది విధానం బైబుల్ విధానం మంచి మంచి భూమిలో నాటాలనేది ఒకటి ఆత్మీయమేది ప్రకృతి సహజమేది కూడా కాబట్టి నువ్వు నిజంగా ఒక జామ చెట్టు నాటాలంటే జామ్ చెట్టు నాటాలంటే మంచి నెలలను నాటాలా ఇంకా రకరకాల నెలలను నాటితే అది మొలకెత్తదా చెట్టు దానికి సారం ఉండదు అన్నట్టు అది మొలికెత్తిన సారం ఉండదు కాబట్టి అది కృషిపై డై చేయకూడదు కాబట్టి ధనాపేక్ష షార్ట్కట్స్ అన్నట్టు అవి అవివేకము యుక్తంలో అంటే కుయుక్తితో ఉండే స్కీమ్స్ ఇవన్నీ ఫైనల్ స్కీమ్స్ అవివేకము యుక్తము హానికరమైన స్కీమ్స్ తర్వాత దురాశలకులో పడిపోతారంట దురాశల్లో పడిపోతారంట ఈ ఆపేక్ష తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నాశనంలో మురిగిపోతారని చివరి వచ్చిన అట్టి స్కీమ్స్ అన్ని మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముచ్చివేయవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ నీకు ప్రాఫిట్ గ్యారంటీడ్ కాదు కానీ లాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దాని తర్వాత పదో వర్షాలు ఏంటంటే ఎందుకనగా సమస్తమైన కీడలకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్మును తామే పడుచుకుని అంటే కత్తులు వరకు పోతాయి కదా వీళ్ళు అనుమోసం చేసాడు వీడిని అనుమోసం కత్తుల వరకు పోలీసుల వరకు పోతారు ఒకరినొకరు చంపడానికి పోతారు ద్వేషం ఏర్పడతా ధనము అందుకే దాన్ని పూజించద్దు మనం నేను ఎవరు చెప్తాను ఇప్పుడు మీకు జాగ్రత్తగా వినాల మీద ఎక్కువ లవ్ ఉంటుంది తెలుసా దాన్ని ఇతరులతో పంచుకొని వానికి ఎవరితో ఇతను పంచుకోవో ధనం అంతా నాకే నేను ఉమ్మడితను పంచుకోను అన్న గుణం ఉన్న వాడికి దనాపేక్ష ఉంటుంది ధనము పంచుకునే వాడికి ధన అపేక్ష ఉంటది సంతోషంతో వాడు ఇతరులకు ఇస్తా రెండు రకాలు ఉంటాయి నువ్వు షాప్కి పోయినప్పుడు కూరగాయలుగు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తావు అప్పుడు నీకు ధనాపేక్ష లేదన్నట్టు కొనుక్కోవడాకపోతున్నాడు నీ కష్టార్జితున్నది అట్లనే గవర్నమెంట్ కి నువ్వు ట్యాక్సులు కడుతుంటావు కష్టార్జితం అది తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కడతావు రకరకాల బిల్స్ కడుతుంటావు కరెంటు బిల్లు కేబుల్ బిల్లు మొబైల్ బిల్లు ఎన్నో నడిచిపోతున్నాయి కదా ఆయన ఇంటర్నెట్ బిల్లు ఇప్పుడు ఎక్కువ ఒకటి మూడు నాలుగు బిల్స్ కడతా ఉంటున్నారు ఇవి నల్ల బిల్లు ఉంటుంది ప్రాపర్టీ అసెస్మెంట్స్ ఉంటాయి ప్రాపర్టీ ట్యాక్స్లు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది జీఎస్టీలు కడుతున్నావు హోటల్ పోయి తింటే జీఎస్టీ కట్టాలా వస్తువులు కొంటే జీఎస్టీ కట్టాలా బట్టలు కొంటే జీఎస్టీలు కట్టాలా అన్ని పిల్స్ అన్ని ట్యాక్సులు కట్ట నువ్వు నీ డబ్బుని ఇతరులతో పంచుకుంటున్నావు ఇతరులతోని డబ్బుని పంచుకునే వాడికి ధనాపేక్ష లేదు లవ్ ఆఫ్ మనీ లేదన్నట్టు ఫస్ట్ పాయింట్ అది తర్వాత సెకండ్ పాయింట్ ఎవరికి ధనాపేక్ష ఉండదంటే పేదవాళ్ళకి రోగులకి అనాథలకి విధవరాళ్లకు వృద్ధులకి ఏ ఆసరా లేని వారికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ధనాపేక్ష లేని వాడు ఎవరు చేస్తున్నారు చెప్పండి చర్చ సిస్టంలో అందుకు ఇది చర్చకు చెప్పబడ్డ వాక్యం ఏమోతి చర్చకు చెప్పిండు ఏమోతి ఇది నీ చర్చకు నేను వాక్యం పౌరు ఇలా చెప్పి చెప్పు సండే వాక్యం అయితే పదకొండవ వచ్చినప్పటికీ ఈ సమస్య ఎవరిది ఈ సమస్య ఎవరిది ధనాపేక్ష సమస్య ఉద్యోగం చేస్తుంది కాదు నేను ఉదయం సాయంత్రం వరకు కష్టపడి నెలసరి సంపాదన సంపాదించుకుంటున్నా నాకు లేదు ఆపేక్ష అది ఎవరికి ఉన్నదంటే లేజీగా కూర్చుంటుంది చూసినావా లేజీగా కూర్చొని ఆశించే వాళ్ళకు ఉంటుంది అందుకే పదకొండవ వస్తుంది ఏమన్నానంటే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అంటే నువ్వు ఆల్రెడీ ఉన్న అందులో అంటున్నాడు అంటే విడిచిపెట్టడం కదా వీటిని బీజి విడిచిపెట్టి ఎందుకు నువ్వు ఆల్రెడీ ట్రాప్డ్ నువ్వు ఆల్రెడీ శోధనలో పడిపోయినావు నువ్వు ఆల్రెడీ అవివేక్యం అయిపోయినావు నువ్వు ఆల్రెడీ యుక్తికరమైన హానికరములైన అనేక దురాశల్లో పట్టుబడ్డవు అది నేను ఇంకా కొంచెం షార్ట్ టైంలో నేను నాశనానికి నడిపిస్తుంది నేను నాశనంలో ముంచి వేసినా కానీ నేను ఎవరిపైకి తీసుకురాలేదు ఎవరికి లవ్ ఆఫ్ మనీ ఉంటుందంటే దోజ్ హుడ్ నాట్ పార్ట్ విత్ దర్ నీ డబ్బుని ఇతరులతో పంచుకోకపోతే నువ్వు ధనాన్ని ప్రేమించిన వాడవవుతూ ఈ వాక్యం చేతను చిక్కబడుతున్నావు ఈ మాట చేతని చిక్కబడుతున్నావు కాబట్టి వీటిని విసర్జించు ఓ దైవజనుడ నీవైతే వీటిని విసర్జించు ఎందుకు విసర్జించు నువ్వు ఆల్రెడీ పట్టుకున్నావు నువ్వు ఆల్రెడీ ట్రాప్ అయినావు నువ్వు మోసపోయినావు నువ్వు దానికి కిందికి వచ్చేసినావు బోయవాణి చేప చేపలు పట్టే వాడి వలలో పక్షి బోయవాని చేతిలో పట్టబడ్డ నువ్వు పట్టబడ్డవు ధనానికి ఆపోజిట్ ఏంటి అంటే పదకొండు అసలు చెప్తున్నా ఆపోజిట్ నీతిని భక్తిని విశ్వాసంను ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడం కానీ ధనం కొరకు ప్రయాసపడుతూ తెలియచ్చు నేను కూడా ఇదే చెప్తున్నా అబ్రహాము ఎవ్వని దానికి ఒక్క పైస తీసుకోకుండా ధన వతులు అని చెప్పాలన్నా ఇక అబ్రహాము దేవుడి నుంచి సంపాదించుకొని ధనవంతునైడు కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక్క పైస తీసుకొని ధనవంతుడు కాలే నువ్వు నేను అట్లా చెప్పాలా ఆ పితరుడు ఆత్మీయ పితరుడు అబ్రహాము ఎట్లయితే చెప్పిండో నేను ఉమ్మడి దగ్గరికి ఒక్క పైస తీసుకోకుండా ధనవంతుని అయినా ఇది యేసూ ప్రోగల్ల కలిగింది ఆయన చెప్పాలి నన్ను కూడా అట్లా చెప్పగలరు నువ్వు కూడా అట్లా చెప్పగలవు ఇప్పుడు టెంపరీగా వర్ధానికి బాలో చేసుకొచ్చి ఇమీడియట్లీ ఇచ్చేస్తావు కానీ ఇవ్వకపోతే ఇప్పుడు అడిగేంతవరకు ధన వ్యామోహం ఉన్నట్టే నే మనము ఇవి నేర్చుకోవాలి ధన వ్యామోహం మనలో ఉండకుండా ఉండాలంటే ఇతరులతో పాటు చేసుకోవడం చూడాలి మనం డబ్బుని బలహీనులతోని పంచుకుంటూ డబ్బుని తర్వాత రక్త సంపత్తికులు దగ్గరికి ముఖం తిప్పొద్దు అదొక విషయం కష్టాలను నవ్వండి పేదవాళ్ళు ఉండాలి ఇప్పుడు మన అవుట్రీచ్ గ్రూప్ దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కలెక్ట్ చేసింది ఎందుకంటే అక్కడ వరద బాధితులకు ఒక పాస్టర్లు కుటుంబాలు నీళ్లు మురిగిపోయినాయి చెట్లు ఇండ్లు తిండికి తిండి లేదు పడుక్కనికి స్థలాలు లేవు అంతా భయంకరమైన పరిస్థితి దోమలు కాట్లు తాడడానికి ఫ్రెష్ వాటర్ లేదు ఫుడ్ కొనుక్కుందామంటే డబ్బులు లేవు అన్ని మునిగిపోయినాయి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా వాళ్ళకి ఈ డబ్బు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కలెక్షన్ ఎవరికి తోచినంత వాళ్ళు పంచినప్పుడు అది ఈరోజు రేపు అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అక్కడ పేదవాళ్ళకి అప్పుడు నాకు అనిపించింది అవుట్ రీచ్ గ్రూప్ లో ధన వ్యామోహం లేదని కేబీపీఎం ఉందో లేదో నాకు తెలియదు ధన ఉందో లేదో కూడా నాకు తెలియదు నేను తెచ్చగొట్టాలని చెప్తలేం కానీ వాక్యం టైంకి వచ్చింది కాబట్టి చెప్తున్నా కేబీపీఎం గ్రూప్ కూడా ఆసక్తి ఉంటే పంచొచ్చు కదా పేదవాళ్ళకి ఇప్పుడు వరద బాధితులు ఉన్నక్కడ పాపం అమ్మ అమ్మ ప్రాంతంలో అంతా వాళ్ళు అతను మంచిపోవచ్చు కదా డబ్బులు ఒక సినిమా టికెట్ అంత కాదు ఇది కాంట్రిబ్యూషన్ ఒక సినిమాకి పోతే ఆరు వందల ఏడు వందలు ఖర్చు పెడతాయి లేకపోతే నువ్వు స్విగ్గీ వాటికి జొమాటోకి చెప్తే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాయి ఒక స్విగ్గీ జొమాటో ఖర్చు అనుకోరాదు అవి కొంచెం కఠినంగా ఉంటాయి అక్కడ చెప్తే వాళ్ళకి ధనివ్యమో ఇదంతా ఎక్కడ చూసినా ధనభ్యమో ధన వ్యామోహం లేనివాడే వాడే ధనవంతుడైతుంది అని అంటే సీక్రెట్ బైబిల్లో నువ్వు ఎంతగా ధనాన్ని పేదవాల జీవితంలో నాటుతవో ఏసు ప్రభు ఏమన్నా ఇంత అల్పులైన ఈ నీ సహోదరులకు చేస్తే మీరు నాకు చేసినట్లు అన్నాడు ఏసు ప్రభుకి నువ్వు ధనమిచ్చే అంత గొప్పవాడు అయిపోయినావా అది ఆయన చేసేడు అంత నా తర్ కాలే అన్యులు చేస్తారు అట్లా ఏసు ప్రభుకి ఉంటారు అన్నిలు ఈ మారవాడి వాళ్ళు వారంకి ఒకరోజు అందరికి పేదవాళ్ళకి అన్నం పెడతారు ఒక అన్యుడు ఏసుప్రవ్కి ఇస్తుంటే ఏసుప్రవ్ బిడ్డలు ఎవ్వడిస్తలేడు అది మరీ కష్టం అది వినడానికి చెప్పడానికి నాకైతే నీచం అనిపిస్తుంది చెప్పడం ఎవరి మీద ద్వేషం పగకుంటా మనం పెట్టుకోం ఈ వాక్యాలు సరిగా అర్థమవుతాయినే కదా నువ్వు క్రైస్తు సవాసన జీవించినట్లే లేకపోతే నామకరణ క్రైస్తవులే క్రైస్తవు రాలేవే మనం ఇక్కడ స్టాప్ చేస్తారు బ్రదర్ మీకు ఎవరికన్నా ఉంటే మీరు కాంట్రిబ్యూట్ చేయించుకోండి పాయింట్స్ రవి బ్రదర్ గానీ రవి సరే బ్రదర్ క్లోజ్ చేద్దాం మళ్ళీ రైట్ పరుషుద్ధ తండ్రి మీకు వదనాలు నైన్ అయిన తర్ మీకు ఎంతో వదనాలు క్రితగా తప్పించుకుంటున్నైనా మీకు కృపల్లో మరోసారి జ్ఞాపకం తీసుకోండి పరుషుద్ధ నడిపించండి నైనా చెప్పబడ్డ ప్రతి వాక్యాన్ని ఆశ్రయించి నేరు కట్టి ఫలింప చేయండి ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతాలు చేకూర్చి మీరు మహిమందమని ప్రార్థిస్తున్నాం మీకు కూడా మరోసారి జ్ఞాపకం చేసుకోండి రక్షణ ప్రణాళికలు మేము అందరం చివరి వరకు ఉండేలాగానే సహాయపడండి నేను మీరు అక్కడ ఎంత సమీపంగా ఉంటుంది దాని అపేక్ష నుంచి బయట తీసుకురండి మమ్మల్ని మిక్కిది అల్పులైన సహోదర మా సహోదరుతో మేము పంచుకోవాలా అప్పుడు మీకు చేసినట్లు వాక్యం చెప్తుంది ప్రభావ ఆ రీతిగా మేము చేయలాగానే సహాయపడండి మమ్మల్ని అందరినీ మీరు ఆగవలసిలపరుచుకోమని సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడ తండ్రి మహిమా స్వరూప దేవా కృపామయ్య నీకెంతో వర్ణాలు ఇస్తాయ్యా గొప్ప దేవ జీవము తండ్రి జీవాధిపతి సర్వనతుడ నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయన గొప్ప దేవ నా తండ్రి ఇక మధ్య కనష్టంలోనైనా మీ సందులో భాగ్యాన్ని కృపుర్మకు అనుగ్రించినారు తండ్రి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయన వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నా దేవ ఈసయ్య తండ్రి దైవజనులు ఏ రీతిగా ఓ దేవాన్ని మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నీతిని భక్తిని విశ్వాసమును సాత్వికమును ప్రభు వీటిని వెంటాడాల ప్రభావ మాలో ఎలాంటి ధనాకేక్ష ఉండొద్దు ప్రభు మాకు దూరం అని కాక నైనా ఇసయ్య ప్రతి దశలోనైనా ధనాన్ని మేము ప్రేమించొద్దు మా ధనాన్ని ఇతరులకు మేము పంచుకోవాల ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు అన్నారు ప్రభా మా తార్తలో ప్రభావ నా తండ్రి మిక్కిన అల్పులు చేస్తే నాకు చేసినట్టు అన్నారు ప్రభావ మాకు ఇచ్చిన దాంట్లో మేము అనేకుల కారీతికి మేము పంచుకోవాల ప్రభావ నా దేవ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ గొప్ప దేవనైనా ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండమంటది కేవలం మీ కృపనే అయినా గొప్ప దేవన తనే నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాను ఎన్నో సత్యాలు మాకు బయలుపరిచి మతపరమైన జీవితం నుంచి ప్రభావ మాకు బయటకు తీసుకొచ్చిన ప్రభా సత్యాన్ని గ్రహించలాగిన మా కన్నులు తెరిపిన తెరిపించిన ప్రభావ నీకెంతో వర్ణాలు ఈ సత్యాన్ని మేము చూడగలుగుతున్నాం ప్రభావ అయినా ఏసయ్యా అలాంటి ధనాపేక్ష మాకు లేకుండా మేము చేసినందుకే నీకెంతో వర్ణాలు ప్రభావ ప్రతి దశలోనైనా మేమందరం ప్రభావ ఆ రీతిగానే ప్రభావం ఉండాలి ప్రభావ ఎందుకంటేనైనా ఆ ధనం ఇచ్చిందే మీరు ప్రభావ నాయన మీరు ఇవ్వకుంటే మాకు అది రాదు ప్రభావా అది సంపాదించాలనే కానీ ప్రభా అది మీ కృప ఉండాలా ప్రభా ఆ రీతిగా ప్రభావ మాలో జీవం ఉండాలా ప్రాణం ఉండాలా ప్రభావ ఎంతో మంది సంపాదించుకొని ఏం ఆదించుకొని వెళ్ళిపోయినారు ప్రభావ వాళ్ళని వాళ్ళ జీవితాలే అయిపోయింది ప్రభ వాటిని అనుభవించుకునే పోయినారు కానీ ప్రభావ సమస్త మీరిచ్చిందే ప్రభా కాబట్టి నైనా మీరు ఇచ్చింది ప్రభా నైనా మీ మైమ కొరక మేము వాడాలా మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఓ ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు ప్రభావ మేము అధికంగా ప్రభా నేను ధారాళంగా ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు విత్తనం ఇస్తే ప్రవాద మేము ధారాళంగా మేము ఇయ్యాల ప్రభావం సేవలు నాటాల ప్రభావా ఆ రీతిని అర్పించండి మీరు ఇవ్వకపోతే ఏం చేయలేము ప్రవ్వ కాబట్టి సమస్త మీరు మీ కృపను బట్టి మీ మైమొకరుకు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి వాకిందరు మాతో మాట్లాడు మమ్మల్ని మరొక సీక్రెట్ ప్రభ మీరు మాకు బయలుపరిచిన ఏది సంపాదించుకోవాలనేది మీరు మాకు చూపించినారు ప్రభా ఎన్నోసార్లు వాక్యం ధ్యానించడం కానీ ప్రభావ అది మాకు బయలుపరచబడలేదు ఈ రోజు మాకు రివీల్ చేస్తున్నారు ప్రాబా నీకు ఎంతో వందాలు అర్పించుకున్నాయినా వాటి కోసం మేము ప్రయాసపడినప్పుడు సమస్తం సమకూడి అవి మా దగ్గరికి వస్తాయి ప్రభావా ఎందుకంటే మీ వాక్యం చెప్తుంది ఆ రీతిగా ఎందుకంటే మీరు ఆ రీతికి ఇస్తారు ప్రభావ గొప్పది వాటిని మేము సంపాదించుకుని ప్రయాసపడాలా అదంతా ఓ ప్రభా అది సంపాదించుకుంటే అనేకులు మీ దగ్గరికి నడిపించగలం ప్రావా అవి అవి లేకుంటే మేము ఏం కూడా మన ఒక్క మీ చేత మీద కాబట్టి ప్రభావ సమస్త మీరే మాకు అనుగ్రహిస్తారు బట్టి నీకు ఎంతో వందలు అర్పించకండి వాక్యం ద్వారా మాట్లాడేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ ఐ రిసీవ్ ఇట్ ప్రభావ ఈ వాక్యం మీరు స్వీకరిస్తున్న ఆ హృదయాలు ఈ రోజు నుంచి ప్రభావ ఈ వాక్యమే పాటించేలాగైనా మీకు కృపానుగించండి ఏం సంపాదించుకోవాలని విషయం మీరు మాతో మాట్లాడారు ప్రభావ నీకు ఎంతో వందాలు మాలో ఇంకేమైనా ధనాపేక్ష ఉంటే మాకు తెలియకుండా ఇంకెక్కడన్నా మా హృదయంలో మా మనుషులు కానీ మా తలంపులు కానీ మా ఆలోచనలు కానీ ఏమిటో ప్రభావ మాకు బయట తీసుకెళ్ళండి ప్రభావ మీరు తప్ప ఎవరు వాటి నుంచి మాకు బయట తీసుకెళ్లారా ప్రవ్వ గొప్ప దేవాటి నుంచి మా క్రిడలు కల్పించిన అయినా మేము ముందుకు పోలగినా సాయపడమని ప్రదిష్టమైన మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుక నీకు ఎంతో వందాలు ఇస్తయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించకుండా గొప్ప దేవా ఈ వాక్యం బాగు దీర్ఘంగా మీరు ధ్యానించాల ప్రావా మమ్మల్ని ధనవంతులుగా చేసిందే మీరు ప్రాభ నైనా ఈసయ్యా మీ మైమికొరకు మీద మేము వాడాలా ప్రాభ ఆ రీతి మమ్మల్ని తయారు చేయని అబ్రహాం చెప్పినట్టు ప్రభావా ఎవరి దగ్గర ప్రభావా మేము ఆశించకుండా ప్రవా నైనా పలాను వాళ్ళు మమ్మల్ని ఇచ్చిందని అటు అట్టు కాకుండా ప్రవ్వా దేవాత మీరు ఇచ్చారని ప్రభ మీ చేత మేము ఆస్వాదింపబడిన వాళ్ళం అని మేము బిరుదు మేము తెచ్చుకోవాలా ప్రభావా మా పితుడైన అబ్రహాం ఎట్లా జీవించిన అట్లా మేము కూడా జీవించాక మేము ఓ దేవాలి ఇంకేమైనా బలం అయితే ఉంటే వాటి నుంచి మాకు విడలు కల్పించిన అయినా అబ్రహంలాగా మేము ఆ రీతి ఈ రోజు మధ్య కనసము ఆశీర్దించి నడిపించండి ప్రవ ఈ వాక్యం ప్రకారం మమ్మల్ని నడిపించి బలపచ్చి మీకు ఒక గొప్ప సాశ్రము నిలబెట్టుకోవడం ప్రాధిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వందనేస్తాయి ఈ ఆరాధనలు అయితే పాల్గొనే కుటుంబాల గురించి మేము ఆదిష్టం అందరూ మీరు ఆశీర్దించండి బలపచ్చి ఈ వాక్యం ప్రభావతాని ప్రతి ఒక్క బిడ ప్రవ నైనా స్వీకరించిన అయినా వాక్యం ప్రకారం మేము ముందుకు మీ కృప మాకు అందరు మీ ఆకుడు మమ్మల్ని సిద్ధపరచుకోని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రవ్వా ఈ నెల ప్రవ్వాతని ఇరవై ఎనిమిదో తారీఖు ప్రవ్వాక పాడేరు అనే ప్రాంతానికి మేము వెళ్తుందిగా ప్రవ్వ మీకు పరిశుధారణ నడిపింపుద్యనైనా మీ సేవ నిమితి వెళ్తుండగా మీ ఆత్మచేత నడిపించండి పరిశుద్ధులకు తండే మార్గం సరళం చేయండి మీరు మమ్మల్ని నడిపించండి తక్షణ కార్యం బలంగా మీరు అక్కడ జరిగించండి చీకట శక్తులన్నీ పటాపంచలు కావాలి ప్రభావ అన్నికు లక్షణం పొందాల ప్రతి ఒక్క బిడ్డలు మీకు సమర్పించుకోలేదని ఆకర్షించుకోండి ప్రభా అయినా ఇసయ్య నా తండ్రి బహు ధైర్యంగా ప్రభావ మీ వాక్యం మేము అక్కడ ప్రకటించాలని మీరు సహాయపడండి నా తండ్రి ప్రతి విషయాలు మీరు సహాయపడండి ప్రయాణం అంతట్లో మీరు తోడునండి లిూసీసలో ప్రతి విషయాలు మీరు సహాయపడండి ఆయన ప్రతి ఆటంకాలు కొట్టివేసి మీ మైమార్గం మిమ్మల్ని అందరూ నడిపించమని గొప్పదేవా మీరు అక్కడ తొలగి ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకుని సిద్ధపరచాలా సంఘాలకు ప్రభావ విషయాలు బయలుపరచాల ప్రభావ అనేకలు ప్రకటించాలా ఎందుకంటే ఈ రోజు ప్రతి సంఘం ప్రభావ ధనాపేక్ష ఉంది ప్రభ నైనా ఇసయానా తండ్రి ఆ రీతిగా ఉండకుండా వాటిని జాగ్రత్తగా ఈ వాక్యం మేము విశుదీకరించి మీ కృప మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకునేనా వాక్యం చెప్పిన చంద్రశేఖరాన్ని ముట్టండి ప్రభావ అన్నాను బలపరచండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి నాదేవా ఈ యొక్క లాక్డౌన్ విషయంలో ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ అనేక పర్యాల నుంచి మాట్లాడుతున్నారు నేను ఒక్కొక్కరి మెట్టు మమ్మల్ని ఎదిగింపజేస్తున్నారు దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాాలుసాయే మాతో మాట్లాడుతున్నారు మాకు సాహసం చేస్తున్నారు ఈ పత్తి మధ్యాహ్నం ప్రభావ మీరు సంభాషిస్తున్నారు మాకు ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నారు మేము ఎట్లా సిద్ధపడాలా రాబోయే దినాల కొరకు మేము ఏ రీతి ఉండాలని విషయం మాకు బయలుపరుస్తున్నారు దాన్ని నీకు ఎంతో వందాలుసాయి ఆ రీతి మేము ముందుకు పోలాలని మీకు కృపాన్ని గ్రహించండి అన్న కుటుంబాలకు మీరు ఆస్వాదించండి పిల్లలు ఆస్వాదించడం స్టడీస్ హైయర్ స్టడీస్ నడిపించండి మంచి ఆరు గెచ్చండి మంచి ఆరు గిచ్చండి అన్న చుట్టని గా మీ సముచితమైన జ్ఞానం మీ ఆత్మ నడిపి నడిపించండి గొప్ప దేవ ఆరాధన పాల్గొని బలపరించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాశ్ర నిలబెట్టుకు మీరు ఆకుడు చింత పచ్చుకోవాలి త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూల ప్రాదిష్టం తండ్రి ఆమె కాలం